అక్షరాత్పరతరీ నృతాత్ భూతయో అక్షరాత్పర కశ్చియ అయితే ఇంకొక ఇంకొక చిన్న ఇబ్బంది ఒకటి ఉంది ఏమిటో ఇబ్బంది అంటే అక్షరాత్ పర తప్పర ఒకటి పెట్టాడు అక్కడ అది పట్టుకొచ్చాడు శృతిలో ఉన్న వాక్యమే అక్షరం పరమైన అక్షరము కంటే పరము అని అంటే దీని అర్థం ఏంటంటే గొప్పవాడి కంటే గొప్పవాడు అని ఈకి యజమాని ఎవడుతో ఈయన ఓహో ఈయన యజమానికి యజమాని ఇంకొకళ్ళు ఉన్నారు మళ్ళీ అలాగా సంథింగ్ లైక్ ద అక్షరాత్ పరత పరమైన అక్షరము కంటే పర అని కదా కాబట్టి ఒకటి ముందు ఉండాలి దాని పైన ఇంకొకటి ఉండాలి కదా మరి దాని మాట ఏంటి అని కదా వాడి పొరపక్షం చూడు అక్షరాత్పరత పరహాన్నతో నువ్వు చెప్పినంతటి అన్ని భేదాలు అన్ని లెవెల్స్ అవి ఏం లేవాయా నువ్వు దాన్ని అంతా తలకింపులు అది నువ్వు చెప్పినట్టు కాదు ఒక అక్షరం ఉందని అది పరం అని దాన్నెత్తి మీద మరో పరం ఉందని అలాగా ఆ శృతి చెప్తోందని నీ భ్రమదంతా కూడా అలాగేం చెప్పట్లేదు ఇది నాట్ షేయింగ్ లైక్ అదొక్కటే మనకి మిగిలి ఉన్న ఇబ్బంది దాన్ని పరిష్కరిస్తున్నాను కథమేత దవగమ్యతే మరి నీకు ఈ సంగతి ఎలా తెలుసు అంటే ఇది భాష్యం అంటారు భాష్యం అంటే భాష మాట్లాడుకునేది భాష మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటారు ప్రశ్న వస్తే వీళ్ళు చెప్తాడు వీడి ప్రశ్న వేస్తే వాడు అంతేత భాష్యం అనబడుతుంది ఏమండి అయితే కథమేత దవగమ్యతే అక్షరం అనేది ఒకటి ఇంకొకటి ఉంది అన్ని అన్నా వచ్చి తప్పు అని నీకు ఎలా తెలిసింది అక్కడ ఆ వాక్యం అలా ఉంది కదా అంటే అలా కాదు నువ్వు జాగ్రత్తగా చూడు అని చెప్తున్నాను అంచేతనే బ్రహ్మసూత్రాన్ని చదివేప్పుడు ఉపనిషత్తు చదివి ఉండాలి ఆ ఉపనిషత్వాక్య విచారం కదా ఉపనిషత్తు పో మరిచిపోయినా మళ్ళీ గుర్తు చేయొచ్చు ఒకసారి ఉండాలి అసలే చదవలేదు అనుకోండి అసలే చదవకపోతే ఏదోలా ఉంటుంది కాబట్టి మామూలుగా కనీసం కొంతమంది అయినా ఉపనిషత్తు చదివి ఉండాలి సంతమంది సంతమంది ఉపనిషత్సవ పాఠాంకొోట ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తా తమతో బ్రహ్మ విద్యా స్థితి ప్రకృత్యసై వాక్షర భూతయో అదృశ్యవాదిగుణ ప్రతిజ్ఞాతత్వా వక్తవ్యత్వేనా ప్రతిజ్ఞాతత్వాడు అక్షరం ఒకటి ఉంది దాన్ని ఎత్తి మీద మరొకటి ఉంది అదంతా నీ కల్పన అలాగేమీ లేదు అక్కడ చెప్పింది ఇలా ఉంది ఏనా అక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యా ఆయన దగ్గరికి ఆ మహర్షి దగ్గరికి వీడు వెళ్ళాడు లేదా ఆ మహర్షి వీరికి బ్రహ్మవిద్యని చెప్పాడు బ్రహ్మ విద్యా ప్రవాచ ఈ బ్రహ్మ విద్య ఏమిటి లాభం వీడికి అంటే ఏమిటి లాభం ఏమిటండి ఏనా అక్షరం పురుషం సత్యం వేద విద్య వల్ల తెలియబడి ఒకటి ఉంటుంది విద్య అంటే తెలుసుకోవడమే కదా ఈ బ్రహ్మవిద్యతోటి అతడు ఆ పురుషుణ్ణి తెలుసుకున్నాడు పురుషం అంటే పూర్ణం సత్యం అంటే సద్ఘనం అంటే దేశకాల పరిచ్ఛేదరహితమైన సత్ నితి దేశకాలముల యొక్క పరిచ్ఛేదములకు అతీతంగా ఉండేటువంటి ఎగ్జిస్టెన్స్ అప్ సల్యూట్ అది సత్యం అదే అక్షరం వినాశరహితం ఆ అక్షరము పూర్ణము సత్యము దాన్ని తెలుసుకున్నాడు ఈ బ్రహ్మ విద్య వల్ల అని మొదలుపెట్టారు దట్ ఈస్ హోల్ స్టార్టెడ్ కాబట్టి ఆ స్టార్టింగ్ లో ఏం చెప్పారు ప్రకృతం ఏమిటి అంటే టాపిక్ ఏమిటి అక్షరము టాపిక్ అంతే కదా ఏడాక్షరం లేదా అక్షరం టాపిక్ తర్వాత ముందుకు వెళ్ళి ఆ అక్షరాన్నే భూతయోని అని పరిచయం చేశారు అదే భూతయోని అని పరిచయం చేశాడు పరిచయం చేస్తూ ఆ అక్షరము యొక్క గుణాలు చెప్తూ అదే అదృశ్యము అద్ అగ్రాహ్యము గుణాలు దానికి చెప్పారు ఇది అక్కడ చెప్పింది అంటే కానీ అక్షరం ఒకటి ఉండే దాన్ని ఎదురు ఇంకోటి ఉంది అలాగేం చెప్పలేదు అని దాన్ని సెటిల్ అయితే ఇంకా వీరికి ఒక్క సమస్య మిగిలిపోయింది అదేమిటండి అక్షరాత్ పరతర అనే మాట ఒక్కటి మిగిలి ఉంది అది చెక్తి చేయాలి కథం తరిహీ అక్షరాత్ పరతర ఇది వ్యపదిశ్యతేరసూత్రే తద్వక్ష్యా మరైతే అక్షరాత్ పరత పరహానుండే పరస్మాత్ అక్షరాధప పరమైన అక్షరము కంటే పరము అని ఉంది కదా దాని మాట ఏంటాయా ఇక్కడ ఇక్కడ ఎక్కడ అక్షరాత్పరహ అనే మాట లేదు ఇక్కడెక్కడ అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు వాడు సో అక్కడ ఉన్న చోట ఉందా ఉంది మరి దానికి గతి ఏమిటి అంటే దాన్ని నువ్వు ఇక్కడికి పట్టుకోవద్దు అది కూడా ఉండకల్లోదే కఠంలో కూడా వస్తుంది దాని వ్యవస్థ నీకు తర్వాత చెప్తాము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వండున్నాయనేటువంటి ఒక భ్రమని కల్పించి ఆ రెండులో అక్షరం అనేది ప్రధానమని ఈ రకమైనటువంటి ఆ పద్ధతి తప్పదు అలా చేయకూడదు శాస్త్రాన్ని అలాగే కష్మలం చేయకూడదు కాబట్టి ఇక్కడ నీ గోళ ఉద్దు నీ అక్షర ఇక్కడ ఉన్నది అక్షర పరబ్రహ్మ అది భూతయోగం అది సర్వజ్ఞము ఇప్పుడు చెప్పు ఇప్పుడు అక్షరం అంటే అది పరబ్రహ్మ పరమేశ్వరుడు అవుతుందా లేకపోతే జడమైన ప్రధానం అవుతుందా జడమైన ప్రధానం అని అడుగు కాదు పరమేశ్వరుడే అవుతుంది కాబట్టి ఇక్కడికి సెటిల్మెంట్ ఇది ఇది నీ అక్షరాత్మరపరహ అనేటువంటి ఆ చిన్న ఆశంక ఏదైతే కలదో దీన్ని తరువాతి సూత్రంలో మేము నీకు సెటిల్ చేసి పెడతాము దాన్ని పక్కన పెట్టమని నేను నీకు ముందే చెప్పాను సంభాషణ రూపంగా సాగుతుంది భాషణం రూపంగా సాగుతుంది అపిచా విద్యేది ఆ విషయాన్ని అక్షర అక్కడ పర్వసూత్రంలో చెప్తాము అని సెటిల్మెంట్ ఇచ్చేశారు ఇంకా ఇంతవరకు చేసిన ప్రతిపాదనం ఏదైతే కలదో ప్రతిపాదనమేమిటి భూతయోనియైన అక్షరము అది పరమేశ్వరుడే గాని జడము కాదు అది ప్రతిపాదనము ఆ ప్రతిపాదనాన్నే బలపరుస్తూ ఇంకో కొన్ని విషయాలు చెప్తున్నారు చూడ అప ఇంకా ఏముందంటే ఇక్కడ అదే అంశంలో కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి గమనించు అట్లా అంటే ఈ ముందుకోపని షత్తులో రెండు విద్యలు ప్రస్తావించారు వేద్యే ప్రస్తావించి రెండు కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పారు వేదితం ఏ ఉద్యని కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పారు చూడండి మనిషి అన్న తర్వాత నేనేమో ఏంటి ఉద్యోగం చేసేస్తాను డబ్బు సంపాదించేస్తాను భోగాలు అనుభవించేస్తాను పెళ్ళం బిడ్డలతోటి కాపరాలు చేసినా అలాగే సరిపెట్టకూడదు అలాగే మనిషి యొక్క పరమార్థం వీటిల్లో నీటిల్లోనూ ఉండదు మనిషి పరమార్థం ఎక్కడ ఉంటుందంటే విద్యలో ఉంటుంది మనిషి పరమార్థం మనిషికి ఇప్పుడు పశువు ఉందనుకోండి గో గేదే లేకపోతే గోవు ఆవుతుంటుంది అది తల దేనికోసం ఉపయోగపడుతుంది దానికి తలక తలతో అది ఆలోచించదు తలతో అది పొట్లాడుతుంది అందుకోసమే దేవుడు దానికి కొమ్ములు పెట్టాడు ఎందుకంటే దానికి తల ఇచ్చింది ఆలోచించడానికి ఇవ్వలేదు పోట్లాడటానికి ఇచ్చాడు అంతే కొమ్ములు పెట్టి ఇచ్చాడు మనిషికి తల ఇచ్చినప్పుడు కొమ్ములు తీసేసి ఇచ్చాడు ఎందుకంటే చూడు ఈ తలతోటి పోట్లాడటం తీర్చుకో తలతో పోట్లాడాలంటే ఇలా ఇల్లు పెట్టి పోట్లాడము కొంతమంది యుద్ధం చేసినప్పుడు అలా కూడా చేస్తా ఇలా కొడతాను అలా అలా అందుకోసం వాడకూడదు జ్ఞానం కోసం మనిషికి కొమ్ము లేవు కాబట్టి ఈ నిర్ణయం కాబట్టి ద్వే విద్యే వేదిత విద్యే మనం భోజనం చేస్తున్నామంటే ఆ శక్తిని ఏవో ఇంటి వ్యవహారాలు భోగాలు ఇవన్నీ ఎలా ఉన్నా అవి కూడా చూసుకుంటాం కొంత సమయాన్ని శక్తిని కేటాయించి జ్ఞానాన్ని సంపాదించాలి కారణ విచారం చేయాలి కూర్చుని ఇది కారణ విచారణ అంటారు ఈ కారణ విచారం చేస్తే మనస్సులో ఒక చక్కని సంస్కారం నిర్మాణం అవుతుంది ఈ కార్య విచారంలో పడిపోయే కార్యం జగత్తు సంసారం ఎంతసేపు దాని గురించే చర్చ చేస్తో దాంట్లో మునిగిపోయినటువంటి మనస్సు చాలా కలుషితం చాలా దుఃఖం అయితే వచ్చేస్తుంది కాబట్టి దిక్మానుల సంసారం ఒక వెంకసేపు దాని గురించి పక్కన పెట్టేసి సస్పెండ్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దే సంసారం అనేది లేదంటే బోల్డ్ పనులు ఉన్నాయి అందరికీ ఉన్నాయి పన్ను పనులు ఇక్కడ ఎవరు కూర్చోలేదు మీరు పనులు మాను కూర్చోదు నేను పనులు మానుకూర్చదు అందరికీ పనులు ఉన్నాయి కానీ ఈ పనులు ఇవి సముద్రంలో అలలా ఉంటుంది అవి ఎప్పుడు పూర్తిగా ఉంటుంది వాటికి మనమే ఫుల్ స్టాప్ పెట్టేసి అటు చేసి చూడడం సముద్రం చేసి చూడడం మానేస్తే అలవాటు వాటిదానేవి ఉంటాయి మళ్ళీ చూసినప్పుడు చూడవచ్చు వాటి సంగతి పెట్టేసి కూర్చుని సస్పెండ్ చేయడం ఉంటారు స్థగితం చేసి పారేసే సర్వాన్ని మనస్సును అలా క్షాళన చేసి పక్కన పారేసే కూర్చుని కారణం విచారణ చేయలేదు ఒక గంట తర్వాత మళ్ళీ మన సంవత్సరం ఎక్కడికి పోదు ఉంటుంది మళ్ళీ ఎత్తుకొచ్చు నెక్కు కాబట్టి వే విద్యే వేదిత విద్య రెండు విద్యలు తెలుసుకోవాలి ఏమిటి పరా అపరా పరా అంటే ఫస్ట్ క్లాస్ అపరా అంటే సెకండ్ క్లాస్ ఇప్పుడు ఎంఏ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటాయి కదా అలా పరా విద్య అపరా విద్య ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రెండో ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ క్లాస్ పెట్టేసి ఉదా అంటే ఇప్పుడు క్లాస్ మాట ఏమిటి వాళ్ళందరినీ ఏం చేయాలి లోకంలో ఫస్ట్ క్లాస్ ఉంటారు సెకండ్ క్లాస్గా ఉంటారు కాబట్టి రెండు విద్య తప్రా అపరాేదాదిలక్షణం విద్యా ముక్వీ అథ పరా క్రియాపదక్షరణ్యతే ఇత్యాది సత్ర అంటే ఆ రెండింటిలో తయో అపరావిద్య అపరావిద్య ఏమిటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మాట మీరు ఎవరికైనా వేద పండుతుల దగ్గర ఉండాలంటే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది వాళ్ళు పాపం కష్టపడి పదేళ్ళు చదువుకున్న దాన్ని అపరావిద్య అని పేరు పెడితే ఇది వాళ్ళ కష్టం అనే ప్రశ్న ఏం చేద్దాం దానికి శుభే ఆ విధంగానే నామకరణం చేసింది వేదము యొక్క మహిమ అయితే అంటే వేదము సలహం ఏమంటారంటే వేదము మత గ్రంథము బైబిల్ మత గ్రంథము ఇంకోటి మత గ్రంథము ఇలా అంటారు కానీ బైబిల్లో ఎక్కడైనా నువ్వు బైబిల్ చదువుకుని బైబిల్ కంటే అతీతంగా పోవని ఎక్కడన్నా చెప్పారా చెప్పలేదు ఏ మత గ్రంథంలోనైనా నువ్వు ఈ మత గ్రంథాన్ని చదివి అల్టిమేట్గా దీనికంటే కూడా అతీతంగా నువ్వు వెళ్ళిపోవాలి అని ఎక్కడన్నా చెప్పారా చెప్పలేదు అలా చెప్పిన మతగ్రంథం ఒక్కటే ఉంది అది వేదమే వేదం ఏమని చెప్పిందంటే నాయనా నువ్వు ఇది చదువుకో నేను చదువుకుంటున్నాను కానీ నువ్వు చదివిన దానికి నువ్వు కట్టుబడి ఉండద్దు దాన్ని కూడా విడిచిపెట్టేసి నువ్వు ఎందుకు చదువుకోవాలి కాబట్టి నిష్ప్రయగుణ నిశ్రైగుణ్య విషయా వేదా నిశ్రయగుణ్యం భవన్ వేదంలో కూడా చెప్పండి వేదం కూడా ఎత్ర వేద అవేదీ అని ఆ సుశుత్యవస్థను వర్ణిస్తూ ఇక్కడ వేదములు కూడా అవేదములు అయిపోతాయి అని చెప్పి ఆ సుశుత్ వ్యవస్థకి మూలంలో ఉన్నటువంటి తత్వమే పరబ్రహ్మ అది తెలుసుకో అని చెప్పింది అది తెలిసినప్పుడు దాని ఎందు వేదములు కూడా విలీనమైపోతాయని చెప్పింది కాబట్టి తను ప్రతిపాదించిన మతానికి పరిచ్ఛేద భావానికి అతీతంగా వెళ్ళమని తానే చెప్పిన ఒకే ఒక గ్రంథం సృష్టిలో వేదం ఇంకోటి లేదు కాబట్టి వేదమే ఋగ్వేదం సామవేదం ఇవన్నీ కూడా ఇది అపరా అని చెప్పారు ఎందుకంటే మీకంటే భిన్నంగా పుస్తకంలో ఉన్నది పరా అవుతుందా అపరా అవుతుందండి అపరా అవుతుంది ఏది మీ స్వరూపంలో ఉంటుందో అది పరా ఇప్పుడు లడ్డు ఉంది లడ్డు బయట ఉంటే అపరాట్లో పారేసుకుంటే పరా అవుతుంది కాబట్టి అది అపరా పరా ఎలా అవుతుంది కాబట్టి పరాపర విద్యా విభాగం చెప్పారు తస్త పరస్యా విద్యాయా విషయం సుపుతం పరాపర విద్యలను చెప్పి ఆ రెండింటిలో తత్ర అంటే ఆ రెండింటిలో తయోహనర్థం త్ర అంటే సప్తమే ఆ రెండింటిలో ఆ పరా విద్య కలదో దాని సబ్జెక్ట్ మేటరే అక్షరము అథ పరా యేయా తదక్షరగమ్యతే అని శృతి మనకి చెప్తాం ఓకే ఎది పునః పరమేశరాద్యదృశ్యవాదిగుణకం అక్షరం పరికల్ప్యేతం పరా విద్యా సత్ చూడండి అత పరా అని చెప్పి ఆ పరా విద్య చేత తెలియబడేది అక్షరమనబడేది అది పరమేశ్వరుడు కాదు మరొకటి అని అంటే అప్పుడు ఆ విద్యకి పరావిద్య అని పేరు పెట్టడానికి వీలు లేదు మీరు పేరు పెట్టారంటే అది పరమేశ్వర స్వరూపాన్ని చెప్పి విద్యే అవ్వాలి అది ఒక కండిషన్ ఆ విద్యకు ఆ ఇప్పుడు బ్రహ్మ విద్య అనే మాట ఉండదు దీని బ్రహ్మాండ దీంట్లో బృహదార్మికోపనిషత్తులో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో శంకర్లు ఒక చోట చెప్తారు దీనికి బ్రహ్మ విద్య ప్రోవాచ బ్రహ్మ ఇక్కడ కూడా వచ్చింది బ్రహ్మ పేరు ఈ బ్రహ్మ పేరు పెట్టి దీని టాపిక్ ఏమిటిరా అంటే జడము అని చెప్తే అది బ్రహ్మ అవుతుందా జడ విద్య అవుతుందా తర్వాత ఇక్కడ జీవుని యొక్క యథార్థ స్వరూపం చెప్తాను అని చెప్పి జీవుని యొక్క యథార్థ స్వరూపము సంసారి అని చెప్పారు అనుకోండి బ్రహ్మకాదు సంసారి అని అది దానికి సంసారి విద్య అని పేరు పెట్టాల్సి ఉంటుంది ఎమ్మ విద్యను ఎలా పేరు పెడతారు కాబట్టి దీన్ని ప్రమాణం సో శృతి లింగ వాక్య ప్రకరణ సమాన సమాచ ఆరవి సమాచ పేరుని బట్టి కూడా పేరుని బట్టి కూడా దాన్ని కూడా ఒక రకంగా మనం చూడవచ్చు ఇప్పుడు రెస్టారెంట్ అని పేరు పెట్టారనుకోండి ఆహా ఇది రెస్టారెంట్ ఇప్పుడు లాడ్జ్ అంటాడు లాడ్జ్ అంటే టిఫిన్ తినాలి లాడ్జ్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళాలా ఉందని సందేహిస్తారు అండ్ రెస్టారెంట్ అని పెట్టారు అనుకోండి తక్కువ మంది ఊరుతారు పేరుకి కొంత విలువ ఉంటుంది అన్ని సందర్భంలోనూ పూర్తి విలువ ఉంటుందని మేము అనం కొంత విలువ ఉంటుంది అలాగే ఇక్కడ దీనికి పరావిద్య పేరు పెట్టి ఈ పరావిద్య వల్ల అక్షరాన్ని పొందుతావు అని చెప్పాక ఆ అక్షరము పరావిద్య చేత పొందబడేది తప్పనిసరిగా పరమేశ్వరుడే అయితే ఇరాలి మరొకటి ఒకటానికి అది మీద ఇస్తున్నాయి మరొకటి అయితే పరమేశ్వరుడు కాకుండా ఏ జడప్రధానమో జీవుడో అయితే దాని ఆ విద్య పేరు జీవ విద్యను ప్రధాన విద్యను ఉండాలి కానీ పరా విద్య అని ఉండడానికి మాత్రం వీల్లేదు నచ్చ ప్రధాన విద్య ఓ సారి పరాపర విభాగో హి అయం విద్యో అభ్యుదయం శ్రేయసఫలత పరికల్ప్యే చూడండి ఈ ప్రకరణాలు వ్యధికరణాలు ఏదో పురపక్ష సిద్ధాంతాలు కొంచెం టెక్నికల్గా ఉన్నట్టు అనిపించినా తీరా దాంట్లోకి దిగి మీరు ఆ టెక్నికాలిటీని కనుక మేనేజ్ చేసుకుంటే అది ఒక ధ్వని దాంట్లోంచి వజ్రాలు వైడిర్యాలు వస్తాయి ఆయన ఏమంటున్నారు చూడండి ఇవాళ విద్యా విభాగం దాని నిర్ణయాలు ఎంత బాగా చేస్తారు ఎంత మధురంగా చేస్తారంటే చూడండి ఈ పరాపర విద్యా విభాగం అసలు ఎందుకు చేశారు శృతిలో ఇది సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు ఎందుకు చేశారు ఇప్పుడు కూడా ఆ విద్య మహిమ దాని ఫస్ట్ క్లాస్ అన్నా సెకండ్ క్లాస్ అన్నా ఆ మహిమని ఫలాన్ని బట్టి చెప్తారు ఆ విద్య వల్ల మీకు కలిగే బెనిఫిట్ని బట్టి చెప్తారు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ గొప్పదా సివిల్ ఇంజనీరింగ్ గొప్పదా ఇంజనీరింగ్ కాలేజీలో అని మీరు అడిగారు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ సీటే నాకు కావాలి అంటారు ఎందుకని ఏమిటి దాన్ని గొప్ప అంటే ఉద్యోగం తొందరగా వస్తుంది మూట బాగా ఉంటుంది సివిల్ ఇంజనీర్ ఉద్యోగం ఆలస్యం ఉంటుంది మోటార్ చెన్నలు వస్తుంది సపోజ్ టుమారో ఈ భూమ్ అంతా వచ్చేసి చైనాలో చాలా మంది సివిల్ ఇంజనీర్లు కావాలని చెప్పేసి ఇక్కడొకటి మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది ఈ కంప్యూటర్ బస్ట్ ఎవరు కొత్త ఇంజనీర్లో మాకు అక్కర్లో విద్యోగాళ్ళ లేవు అప్పుడు అందరూ సివిల్ ఇంజనీర్లో జాయిన్ అవుతారు కాబట్టి ఈ విద్య గొప్ప అంటే దాని ఫలాన్ని బట్టుకుంటుంది ఇప్పుడు ఇక్కడ అపరా విద్య పరావిద్య అని కర్మ ఉపాసనలని అపరావిద్య అన్నారు ఆత్మజ్ఞానాన్ని పరబ్రహ్మ బ్రహ్మ విద్య అని పరావిద్య అన్నారు ఎందుకు పెట్టారు ఇలాగ పేరు పరా అంటే ఫస్ట్ క్లాస్ అని అర్థం అపరా అంటే సెకండ్ క్లాస్ అని అర్థం ఆ అర్థం మీరు మర్చిపోతున్నాయి పరా అంటే సుపీరియర్ అని అర్థం అది సుపీరియర్ అయితే దిస్ ఈస్ ఇన్ఫీరియర్ టు దట్ ఎక్స్టెంట్ ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఫలాన్ని పెట్టి పెట్టారు ఏమిటి ఫలము అపరా విద్య యొక్క ఫలము అభ్యుదయం ఫలాద్య యొక్క ఫలము నిశ్రేయసము నిశ్రేయస్సు అనుకూడదు సకారాంత శబ్దం కాదు నిశ్రేయసము నిర్గతం శ్రేయ నిర్గతం శ్రేయ అన్యత యస్మార్థ అనేదో ఉంది యస్మా అంటే దీనికంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు అని అర్థం అది సకారాంత శబ్దం కాదు అకారాంతం అయిపోతుంది నిశ్రేయసం అవుతుంది జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అలా అవుతుంది కాబట్టి నిశ్రేయసము ఫలము లేదా సే అపరాధ్యత అభ్యుదయము ఫలం అంచేతనే ధర్మ నిర్వచనంలో అభ్యుదయ నిశ్రేయస సాధనం ధర్మ కూడా ఎక్కడో నిర్వచనం ఉన్నట్టుంది ఎనీవే సో అభ్యుదయము అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ఇప్పుడు మనకు అంత డెవలప్మెంట్ కదండి డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటో తెలిసిన అధి అంటే ఇంద్రియాన్ అభి ఇంద్రియాణి అభి ఉదయ అభిముఖంగా దేనికి అభిముఖంగా ఇంద్రియములకు అభిముఖంగా అంటే భోగములు బాగా అభివృద్ధి చెందుతారు అదే అభ్యుదయం అంటారు ఇహలోకంలో పుత్రమిత్ర కళత్ర బంధు ధన కనక వస్తు వాహనాలు అన్నీ మీకు లభిస్తాయి అదే అభ్యుదయం ఇక్కడ మరణించడం తప్పనిసరి అయినప్పుడు ఇక్కడ మీరు లాంగ్ టైం జీవిస్తారు అదే అభ్యుదయమే ఇక్కడ ఇంత తప్పనిసరి అయినప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అన్ని భోగాలు అనుభవిస్తారు అది అభ్యుదయం ఇదంతా అభ్యుదయం అలా కాకుండా నేను నా స్వరూపమైన ఈశ్వర తత్వాన్ని తెలుసుకుని దాంట్లో విలీనమై నేను సర్వాత్మ భావనలో ఉంటాను ఇది నిశ్రేయసం ఇది మోక్షం ఇది ఫలములు ఈ అభ్యుదయంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉంటుంది అదే నిశ్రేయసము కళాతీతంగా ఉండేటువంటి శాశ్వతమైన ఫలం ఫలములో ఉండే మహిమని బట్టి ఫలాలు రెండింటిలో అపరాయది అభ్యుదయం పరాయది నిశ్రేయసం అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి అపరావిద్య విద్య కూడా అపరావిద్య అవుతుంది నిశ్రేయసమునిచ్చే విద్య పరావిద్యం ఇది వ్యవస్థ నక ప్రధాన విద్య నిశ్రేయస ఫలా తే ఇప్పుడు పరావిద్యం ఉన్నది ఇప్పుడు మీరు తన స్ట్రక్చర్ చూడండి మోక్షఫలమునిశ్చేది పరావిద్య పరావిద్య యొక్క సబ్జెక్ట్ అక్షరము కానండి ఇప్పుడు ఆ అర్థం ప్రధానము అని మీరు చెప్పారనుకోండి అప్పుడు ప్రధాన విద్య మోక్షమునిచ్చము అని చెప్పాలి ప్రధానమును తెలుసుకుంటే మోక్షము వచ్చును అని చెప్పాలి దీంట్లో చిత్రం ఏంటంటే ప్రధానాన్ని తెలుసుకుంటే మోక్షం వచ్చును అని వేదాంతులు ఎలాగూ చెప్పరు సాంఖ్యులు కూడా చెప్పడం సాంఖ్యులు కూడా ప్రధానం నుంచి జగత్ వచ్చింది ఆ ప్రధానమే జడము ఆ ప్రధానం కంటే అతీతంగా ఒక చేతన తత్వం ఉంటుంది ఆ చేతన తత్వము ప్రధానంతో ఉండేటువంటి అధ్యాసను విడగొట్టుకుని వివేకాన్ని సంపాదించుకుంటే దానికి మోక్షం వస్తుంది అలా ఏదో ఏడుస్తారు కానీ ఈ ప్రధానాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని చెప్పాలి అండి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ అక్షరాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది ఏం చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అక్షరము ప్రధానమవుతుందా పరమేశ్వరుడు అవుతాడా పరమేశ్వరుడు అవుతాడు ఎందుకంటే సిద్ధాంతం ప్రకారం కూడా ప్రధానాన్ని తెలుసుకుంటే మోక్షం వచ్చేదేమీ లేదు కానీ పరమేశ్వరుణ్ణి కనుక ఆత్మరూపంగా తెలుసుకుంటే వాడికి వెంటనే మోక్షం వస్తుంది కాబట్టి ఇక్కడ అక్షరము పరమేశ్వరుడే దీన్ని సమాఖ్య అంటారు సమాఖ్య అనే మీద ఒక ఆర్గ్యుమెంట్ పైగా ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే చెప్తున్నారు క్యస్రశ్చ విద్యా ప్రతిజ్ఞాయేరన్పక్షే అక్షరాద్భూత పరస్ పరమాత్మన ప్రతిపాద్యమానత్వాత్వన్నట్టుగా అక్షరము ఒకటి ఉన్నది అది ప్రధానము దాని సర్వజ్ఞ చేతనము అని చెప్తే అక్కడికి ఈ ఇంద్రియభోగములతో నిండిన ఇహపరలోకముల జగత్తు ఇది ఒకటి దీనికి సంబంధించిన విద్య ఒకటి ప్రధానానికి సంబంధించిన విద్య అక్షరం అనేది ప్రధానం కదా మరి దాని విద్య ఇంకొకటి దాని పైన ఉన్నది ఇంకొకటి దాని విద్య ఇంకొకటి మూడు విద్యలు ఉండాలి కానీ రెండు విద్యలే ఉన్నాయిగా మూడు విద్యలు ఎక్కడి కాబట్టి ఇవి చెప్పినట్టుగా జగత్తు జగత్తుకి మూల కారణము అక్షరము అక్షరం పైది మరొకటి అంటే ఇదో విద్య ఇదో విద్య ఇదో విద్య మూడు విద్యలు చెప్పాలి మూడు విద్యలు చెప్పలేదు ఇక్కడ రెండు విద్యలే చెప్తున్నారు కాబట్టి మీ అక్షరము భూతయోని దానికంటే పైన పరమాత్మ ఉన్నాడని ప్రతిపాదించినప్పుడు పరమాత్మ విద్య భూతయోని ప్రధాన విద్య జగత్తు యొక్క విద్య మూడు విద్యలని చెప్పాలి కానీ రెండే ఉన్నాయి ద్వే ఏవకు విద్యే వేదిత్యే ఇహ నిర్దిష్ట కాబట్టి ఇక్కడ రెండు విద్యలే చెప్పారు కాబట్టి ఈ మూడు అనే కల్పన తప్పు ఇక్కడ రెండే ఉన్నాయి ఏమిటి జగత్తు భూతములు ఇది ఈ భూత యోని దానికి అక్షరం అక్షరం అక్షరం కంటే ఫైర్ ఇంకొకటే కస్న్ భగవో విజ్ఞావమిదం విజ్ఞాతం ఇది ఏక విజ్ఞాన సర్వ్ఞానాపేక్షణం సర్వాత్మకే బ్రహ్మణి వివక్ష్యమాణే అవకల్ప్యర్వాటె ఏంటంటే అసలు ఈ ఉపనిషత్తులో ఈ పరా అపరా అనే మాట మొదలుపెట్టి ఆయన చెప్తాడు అంగిరస మహర్షి వాడు చెప్తాడు కానీ ఆయన చెప్పడానికి ముందు చిన్న ప్రసంగం ఉంటుంది ఆ విద్యార్థి ఉప ఆచార్య దగ్గరికి వెళ్ళి హే మహాత్మా నా పోటీ చెప్పాలి మీరు అంటాడు ఏమిటి కావాలి కానీ కంటే కస్మిన్ భగవ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతంభతి హే భగవహ అంటే పుజినియా దేనిని తెలుసుకుంటే ఈ సర్వమును తెలుసుకున్నట్లు అవుతుంది అది చెప్పండి నాకు అంటే ఇప్పుడు ఇది ఎలాగంటే అది ఈ సర్వము కంటే భిన్నంగా ఉండడానికి వీర్లేదు ఎందుకంటే అది సర్వం కంటే భిన్నంగా ఉందనుకోండి అది తెలుసుకుంటే సర్వం ఎందుకు తెలుస్తుంది అది తెలుసుకుంటే సర్వము తెలిసింది అంటే అదే సర్వమై ఉండాలి ఇది నగల షాకులోకి వెళ్ళి అక్కడ వందల వేల నగలను తెచ్చి దేనిని తెలుసుకుంటే ఈ సర్వము తెలుస్తుంది అని అడిగారనుకోండి అప్పుడు అది ఏమిటవుతున్నది బంగారం అవుతుంది ఎందుకంటే ఆ బంగారమే వీటి అన్నింటి రూపంగా ఉన్నది కాబట్టి వీడు అడిగిన ప్రశ్నని బట్టి ఆచార్యుడికి ఏం చెప్పాలి ఏకవిజ్ఞాన సర్వ ఏ ఒక్క దానిని సర్వకారణమైన దానిని తెలుసుకుంటే సర్వము యొక్క విజ్ఞానము కలుగునో అటువంటి దానిని వాడు అపేక్షిస్తున్నది విద్యార్థి అది కావాలని అడుగుతున్నాడు కాబట్టి అప్పుడు ఈ ఆచార్యుడు ఏమిటి బోధించాలి సర్వాత్మకే బ్రహ్మని వివక్ష్యమానే అవకల్పతే సర్వము రూపముగా ఆవిర్భవించి ఉన్న బ్రహ్మని ఆయన చెప్పినప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానము కొసగుతుంది ఎవరికి సౌండ్ ఆ బ్యాగులో ఉందా ఓకే అయిపోయింది రండి అలాగంటాయి తీసుకునుకుంటా కాబట్టి సర్వము రూపముగా ప్రకటనై ఉన్న పరబ్రహ్మని బోధించే సందర్భంలో మాత్రమే ఆ ప్రశ్న దానికి సమాధానంగా వచ్చిన ఉపనిషత్తు యొక్క విచారము సందర్భంగా ఉంటుంది నువ్వంటున్న ప్రధానం విషయంలో అది కుదరదు అని చెప్తున్నారే నా అచేతన మాత్రమే ప్రధానే భోగ్యవ్యేవా కొంచెం మీకు సాంఖ్య సిద్ధాంతం యొక్క లక్షణాలు తెలిసి ఉండాలి ఈ విచారం ముందుకు సాగాలంటే సాంఖ్యలు ఏమంటారంటే భోక్త భోగ్యము అనే రెండు తత్వాలు ఉంటాయంట భోక్త జీవుడు వీడు భోక్త జీవుడికి భోక్తృత్వం యథార్థం వీడి జీవుడు భోక్త వీడు వీడు కర్త కాడు మళ్ళా భోక్త సంక్ష సిద్ధాంతం అలా ఉండదు కర్తకాడు అని అన్నంతలో వాళ్ళు వాళ్ళు పుణ్యాత్ములు ఎందుకంటే చేతనుడైన జీవుడు కర్తకాడు అని తెలుసుకున్నాడంటే వాడికి మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చి సన్మానం చేయించుకోండి ఎందుకంటే లోకమంతా కూడా నేను కర్తనం అనే అజ్ఞానంలో ఉంటారు అలా కాకుండా వాడు నేను కర్తనల్ నేను చేతనం కదా చేతనము ప్రకాశింపజేస్తుంది తప్పిస్తే పని మీరు దీపం వేసుకుంటే ఆ దీపం వేసుకుంటే అన్నీ కనపడతాయి కానీ దీపమే వంట వండేసి కాఫీ పెట్టిస్తుందా అంటే అన్నీ కనబడతాయి అంతే కాబట్టి దీపం పని మీరు పని చేసుకుంటూ ఉంటే కనపడి ఇట్లే చేసుకుంటు అలాగే నేను చైతన్యం అది అది ఎరుక ఎరుక అది పని చేయదు ధెర్ ఇస్ నో డూయింగ్ అని ఇది ఓన్లీ బూయింగ్ అది అకర్త ఈ సత్యాన్ని వాడు పసిగచ్చేది ఉంటే వాడు ఎంత బుద్ధిమంటుంది వాడు కార్కికుడి కంటే వెయ్యి రెట్లు కార్తీకుడు సాంఖ్యా వాళ్ళకి వివేక జ్ఞానం ఉన్నది కానీ ఆ వివేకం సగమే ఉంది యాభై శాతమే ఉన్నది ఎందుకంటే వాడు ఆత్మభోక్త అని చెప్తాడు ఆ శని అంతే అది శని వాడి పాపం ఏదో ఒకటి ఉంటుంది ఆ పాపం ఏం చేస్తుందంటే సగం చూడనిస్తుంది మిగతా సగం చూడని వాడు సగం చూసి మిగతా సగంలో వాడు పోపులో కాదేస్తాడు భోక్త అని చెప్తుంది కాబట్టి జీవుడు భోక్త జగత్తు భోగ్యం జగత్తు సత్యం జీవుడు సత్యం ఈ సత్య జగత్తు ప్రధానం నుంచి పుట్టింది ఇప్పుడు ఆ ప్రధానం అక్షరం అంటాడు ఓకే అది అక్షరం అయిందనుకోండి ఇప్పుడు పరావిద్య ద్వారా అక్షరాన్ని తెలుసుకుంటే ఏం తెలుసుకున్నట్టేది ప్రధానం తెలుస్తుంది ప్రధానం తెలిస్తే ప్రధాన కార్యమైన జగత్ అంతా తెలిసిందే కారణం తెలిస్తే కార్యం కానీ జగత్తు కంటే భిన్నంగా నిలబడి ఉండే భోక్తయ్యని జీవుడు తెలియలేదు సర్వాత్మభావం ఉంటేనే ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతే అనే వాక్యం కుదురుతుంది ఇక్కడ సర్వాత్మ భావన ఎక్కడ కుదురుతుంది ద్వైతంలో భోక్త వేరే నిలిచి ఉన్నప్పుడు భోగ్యం అంతా తెలిసిందని చెప్పగలుగుతారే కాని భోక్త తెలిసింది అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే భోగ్యం కంటే భిన్నంగా భోక్త ఉంటుంది కనుక కాబట్టి అసలు ఉపనిషత్తు ప్రారంభంలో ఉండేటువంటి ప్రొప్లమేషన్ ప్రతిజ్ఞ అదే డిఫీట్ అదే ఫెయిల్ ఈ ప్రధాన వాదంలో అతి చబ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ట పుత్రాయత్రా ఇంకా ఇంకో హేతు చెప్తున్నారు అంటే ప్రధానము జగత్ కారణము కాదు ఇక్కడ ఉపనిషత్తు అక్షరం అని చెప్పింది ప్రధానం కాదు పరమేశ్వరుడే అని చెప్పడానికి ఎన్ని హేతువులు పట్టుకొస్తారంటే ఆయా పూర్వపక్షికి తల తిరిగి పోవాల్సి ఉంటుంది అన్ని హేతువుల్ని చెప్తారు అధిక ఆయన ఉప ఆయన ఉప ఉపనిషత్తు పోషించాడు ఎలా సహా బ్రహ్మ విద్యా ప్రాహ జ్యేష్ట పుత్రుడైనటువంటి విద్యార్థిని బ్రహ్మ విద్యని తండ్రి గారి దగ్గర ఉపనిషత్తుల్లో అందరూ కొడుకులు తండ్రి దగ్గర చదువుకున్న సందర్భాలు ఎక్కువ ఉంటాయి ఇది కూడా అలాంటిదే వీటి చెప్పిన ఆయన అంగిరీసు గుర్తు ఈ కొడుకు పేరు అథర్వుడు ఇతడి నుంచే వచ్చింది అథర్వణ వేదం ఇంత గోపనిషత్తు అథర్వుణం ఏదైనా నుంచి కదా కాబట్టి అథర్వునకు ఈ విద్యను పోషించాడు ఏమిటో విద్య బ్రహ్మ విద్య సమాఖ్యని బట్టి కూడా మనం చూసాం బ్రహ్మ విద్య కానీ ప్రధాన కాదు నెంబర్ తర్వాత సర్వ విద్య అంటే సకల విద్యలు దేనియందు పర్యవసానాన్ని చెందుతాయో ఆ విద్య ఇది మీకు ఆభరణాల గురించి మీకు జ్ఞానం ఉందనుకోండి కొంతమందికి ఎలా ఉంటుంది జ్ఞానం ఈ డిజైనర్స్ ఉంటారు వాళ్ళో ఫీల్డ్ దాంట్లో వాళ్ళు స్పెషలిస్టులు మళ్ళీ దాంట్లో డిజైనర్స్లో కూడా వాళ్ళలో మళ్ళీ స్పెషాలిటీస్ ఉంటాయి మెడిసిన్లో ఉన్నట్టుగా హారంలు నెక్లెస్ డిజైన్ చేసేవాళ్ళు వేరే ఉంటారు ఇయర్ రింగ్స్కి స్పెషలిస్టులు ఉంటారు ఇయర్ రింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆభరణాలు ఇయర్ రింగ్స్ డిజైన్ చేయటం ఇది స్పెషల్ డిపార్ట్మెంట్ దాంట్లో స్పెషలిస్ట్ ప్యారిస్లోనూ అక్కడ ఉంటారు వాళ్ళు చాలా చిత్ర చిత్రాలైన ఇయర్ రింగ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు సో అదో డిపార్ట్మెంట్ ఇలాగ వీళ్ళందరూ ఈ డిజైనర్స్ అందరూ ఉన్నారు వీళ్ళ ఇప్పుడు వీళ్ళందరి విజ్ఞానము దేనిలో పర్యవసానం చెందుతుంది బంగారంలో పర్యవసానం మీకు నేను మొదలుపెట్టానంటే మీకు వెంటనే తెలిసిపోతుంది వీడు చెప్పబోయే దృష్టాంతం మీకు అలా ముఖం ఉంటుంది అది సో బంగారంలో పర్యవసానం చెందుతుంది అలాగే ఒకడు పొలిటికల్ సైన్స్ చదివాడు ఇంకోటి ఫిజిక్స్ ఇంకోటి కెమిస్ట్రీ ఇంకోటి మ్యాథమెటిక్స్ ఇంకోటేమో మెడిసిన్ ఇన్ని చదివాడు వీళ్ళు ఇవన్నీ దేనికోసం చదువుతున్నారు ఈ విద్యలన్నీ దేనిలో పర్యవసానం చెందుతాయి నేనులో పర్యవసానం చెందుతాయి నేను నేనుంటే వస్తాయి ఈ నేను ఏమిటి అది పరబ్రహ్మ ఆ పరబ్రహ్మని బోధించేటువంటి విద్య ఏమిటి అక్షర బ్రహ్మ విద్య కాబట్టి కదండి ఇప్పుడు ఈ విద్యలన్నీ దేంట్లో ప్రతిష్టను కలిగి ఉన్నాయి బ్రహ్మ విద్యలో ప్రతిష్టను కలిగి ఉన్నాయి ఎందుకంటే వీటి ప్రతిష్ట ఇప్పుడు ఆభరణాల ప్రతిష్ట బంగారము అలాగే ఇప్పుడు కంసాలి వాడికి బంగారము దాని యొక్క ప్రాపర్టీసు దానిని మలిచే విధానము అన్నీ వాడికి తెలుసు అనుకోండి తెలిస్తే బంగారం గురించి ఎంత తెలియాలో అంతా వాడికి తెలిస్తే వారికి ఆభరణాలన్నిటి గురించి తెలిసినట్టే కదా తెలిసినట్టే అదేవిధంగా నేను గురించి తెలిస్తే ఈ జగత్తులో ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉందో అవన్నీ కూడా ఎఫెక్టివ్గా తెలిసినట్టే ఆ డీటెయిల్స్ అన్నీ వీడు తెలుసుకుంటాడని కాదు ఎందుకు లిక్మన్ డీటెయిల్స్ అనవసరం కదా ఎఫెక్టివ్గా తెలిసినట్టే సో అది బ్రహ్మవిద్య సర్వవిద్యా ప్రతిష్టాం అనే మాటకు అటువంటి సర్వ విద్యాప్రతిష్ఠ అయిన బ్రహ్మ విద్యని బోధించి చెప్పాడు ఇక్కడ ఇది బ్రహ్మ విద్యా ప్రాధాన్యన ఉపక్రమ్య అక్కడ ప్రధానంగా మెయిన్గా ఉపక్రమం దేంట్లో ఉన్నది బ్రహ్మ విద్య ఎందు ఉపక్రమం అంటే ఇంట్రడక్షన్లో బ్రహ్మ విద్యని చెప్పారు ఆ బ్రహ్మ చెప్తో అసలు విద్య అనేదాన్ని ఒకదాన్ని మొదలెట్టారు అని మొదలుపెట్టి పరాపద విభాగేన ఆ విద్యలో పరా విద్య అపరావిద్య అని ఒక విభాగం చేసి ఈ బ్రహ్మవిద్యని పరావిద్యగా మనకి పరిచయం చేస్తారు పరిచయం చేసి అప్పుడు ఏమని చెప్పారు అక్షర అధిగమనీ దర్శయం అయ్యా ఈ బ్రహ్మవిద్యని కనుక మీరు మీరు అక్షరాన్ని పొందుతారు అని చెప్పారు ఏమండి బ్రహ్మ వల్ల అక్షరాన్ని పొందుతారు అంటే ఆ అక్షరం బ్రహ్మవుతుందా బ్రహ్మకంటే మరొకటి అవుతుందండి బ్రహ్మే అవుతుంది కాబట్టి తస్యా బ్రహ్మవిద్యాత్వం దర్శయతి ఆ పరా విద్యయే బ్రహ్మవిద్య అని మనకి స్పష్టం చేసింది మళ్ళీ సమాఖ్య దగ్గరికి వచ్చాం పరావిద్యయే బ్రహ్మవిద్య అయినప్పుడు బోధింపబడే అక్షరము అది బ్రహ్మవుతుంది కానీ జడమైన ప్రధానం అవుతుంది బ్రహ్మ అంటే పరమేశ్వరుడు అర్థం సామ విద్యా సమాఖ్య సమాఖ్యా సమాఖ్యాన్ని నేను ఇందాక నుంచి గోల పెడుతున్నాను ఆ మాట వచ్చేసింది నేను యాంటిసిపేట్ చేసి అన్నాను ఆంటిసిపేట్ చేసేటువంటి చదివిన మీదే ఆంటిసిపేట్ చేసింది మరొకటి కాదు కాబట్టి ఇక్కడ బ్రహ్మ విద్య అనే ఒక సమాఖ్య కలదు సమాఖ్య అంటే పేరు పేరు పెట్టారంటే దానికి కూడా ఒక సందర్భం ఉంటుంది పూర్వం వాళ్ళు అలా సందర్భంగా పేరు పెట్టేవాళ్ళు పేరు పెట్టేప్పుడు సందర్భరహితంగా పెట్టకూడదు సో ఏదేదైనా పెడితే అది కొంత పవిత్రంగా ఉండాలి ఆ వ్యాకరణ దోషాలు అర్థ దోషాలు శబ్ద దోషాలు బంగు ఉండకూడదు శబ్దంలో ఓ దోషం అర్థంలో ఇంకో దోషం ఉండి అలా పెట్టకూడదు ఏదో పాల్గొనంటే లక్ష్మీ నరసింహారావు గారు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ భోగం మేళము అప్పట్లో భోగం మేళాలు ఉండేవి పెద్దాపురంలో ఒక ప్రధానమైన భోగం బోర్డు ఉంది అప్పుడు గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామం అంతా వెళ్ళబడితే అలా రోజుల్లో మహాత్మా గాంధీ భోగం మేళ బోర్డు ఉంది దాని మీద గంగార శాస్త్రి అబ్జెక్షన్ రేస్ చేస్తాడు ఇదేమని బోర్డు అండి బాగులేదు గాంధీ గారు నేను ఇంకో అబ్జెక్షన్ రిజిస్ట్ చేద్దామని అనుకుంటూ ఇంకెందులో మనం రెజిస్ చేయటమని ఊరుకున్నాను శ్రీనివాస వైన్స్ చాలా తప్పు చాలా తప్పు వెంకటేశ్వర స్వామి భక్తి ఉంటే ఆ భక్తికి తగ్గట్టుగా మనం మసూలుకోవాలి కానీ అలాగే డెనిగ్రేట్ చేయకూడదు శ్రీనివాస వైన్స్ అని వాడు అన్నాడంటే వాడు ద్రోహం చేస్తుంది అలా చేయకూడదు మీకు ఎక్కడా కూడా ఈ ఈ దు ఈ దొరలబాటు మన హిందూ సమాజంలోనే కనపడుతుంది ఎక్కడైనా నేను ప్రపంచం ఇంత చూశాను ఎక్కడైనా ద క్రైస్ట్ రెస్టారెంట్ అని అక్కడ ఉండదు ఈ ప్రాబ్లం మన వచ్చింది ప్రతిదానికి దేవుడి పేరుతో తీసుకో ప్రతిదానికి ఏం సమయం సందర్భం ఏమీ అక్కడ వైన్స్కి శ్రీనివాసానికి పేరుంది కానీ ఎనకేదో మెక్డొనాల్డ్ అయినో లేకపోతే ఏదో అలాంటిది ఏడవలు కానీ సో ఎనీవే కాబట్టి సమాఖ్య అన్నది పవిత్రంగా ఉంటుంది అది చాలా పవిత్రమే దానికి బ్రహ్మ విద్యాంతో వాచ అని నేను బ్రహ్మ ఆయన తండ్రి కొడుక్కి చెప్పినాడు బ్రహ్మ చెప్పాడు ఏమిటయా బ్రహ్మ విద్య అది ఆ పరావిద్యలో ఏముంటుందో అక్షరం ఉంటుంది ఆ అక్షరం ఏమిటి భూతయోని ఆ భూతయోని ఏమిటంటే ప్రధానమా అంత అలా తీసుకొచ్చి భూతజమన్ని ప్రధానం చేస్తే ఈ సమాఖ్యం అంతా పెద్దటం లేదు కాబట్టి ఇప్పుడు ఆ అక్షరం ఏమిటవుతుంది పరబ్రహ్మ అనే చెప్పాల్సింది మనకి తెలుగులో సంతి ఒకటి ఇంటి పేరు కస్తూరి వారు అని అలాగుండే ఆ రకంగా ఈ బ్రహ్మ విద్య దీంట్లో ప్రధానమనే జడతత్వం చెప్పబడము క్యా బాధ్యం అలా ఉండదు అపరా యుగేదాదిలక్షణ కర్మ విద్యా బ్రహ్మ విద్యోపక్రమే ఉపన్యస్యతే బ్రహ్మ విద్యా ప్రశంసాయై చాలా చక్కటి నిర్ణయాలు అండి భాష్యకారుల నిర్ణయాలు అలాగే సబ్జెక్టు బయట అంత వివేకపూర్వకంగా చేసిన వాళ్ళు ఎవరు లేరు మరి పరావిద్య చెప్పకుండా ఆ పరావిద్యము ఆ గోల్ ఎందుకు మీకు బ్రహ్మ విద్య అంటే పరావిద్యే కదా డైరెక్ట్ గా పరావిద్య చెప్పొచ్చు కదా మళ్ళీ అపరాధం వదిలిపెట్టే ఋగ్వేదము అని కర్మకాండ అంతా ఎందుకు చెప్పారు మీరు ప్రస్తావన ఎందుకు చేశారు అంటే చూడవయా బ్రహ్మ విద్యని ప్రశంసించటం కోసం కర్మకాండాన్ని ప్రస్తావించినాము దీన్ని నహి నిందాన్యాయము అని అంటారు నహి నింద నిందితుం ప్రవర్తతే అతితో స్తుత్యము స్తోతుం అది న్యాయం ఎక్కడన్నా మీకు కొంత విమర్శ చేసినట్టు అనిపిస్తే ఆ విమర్శ కేవలం విమర్శ కోసం చేసింది కాదు మరొక దాన్ని స్ఫుతించటం కోసం చేసినది అని అది మహిళందా న్యాయం అపరావిద్య చెప్పి ఈ అపరా వల్ల మీకు స్వర్గాదులు లభిస్తాయిగా ఏం సందేహం లేదు కానీ రికుమాల స్వర్గం అది ఎంతో కాలం నిలబడదు నాలుగు కాలాలు నిలబడదు అది ఆ పుణ్యం ఖర్చవగానే పోతున్నది మళ్ళీ నువ్వు మళ్ళీ మొదటకు వస్తావు మళ్ళీ మనిషిగా పుట్టడమే కష్టం ఒకవేళ మనిషిగా పుడితే అన్ని పరిస్థితులు కుదిరితే మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ స్వర్గానికి వెళ్తావు లేకపోతే స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి ఈ స్వర్గాలకు వెళ్ళడం రావడం ఈ చక్కర్లో నువ్వు పడద్దు నువ్వు చక్కగా పరబ్రహ్మస్వరూపంగా తెలుసుకుని మోక్షాన్ని పొందు అని ఆ బ్రహ్మవిద్యని స్థితించడం కోసం ఈ అపరా విద్యని అక్కడ ప్రస్తావించం మళ్లీ క్లాస్ లో పరిశావు పూర్ణమా పూర్ణమేవాష్యతే